దీనుడనే దేవుడవు నీవు నీ నిజ మహిమే నెరుపుటగాక మతి జనన మెరగా మరణం వెరగను ఇవుగా నినునికారిగేనా క్షితిబుట్టించినా శ్రీపతి వినీవే మతి జనన మెరుగ మరణం వెరుగను ఇతవుగా నిను నింక నిరిగేణ క్షితిబుట్టించిన శ్రీపతి వినివే తతి నాపై దయదలతువుగాక తలచ పాపమని తలచ పుణ్యమని తలపునయికనిదలచేనా అలరిన నాలో అంతర్యామివి కలుషమెడయననుగా తువుగాక తడవనా హేయము తడయక నీ దడవేనా విడువలేని కడదాక నిక కడదాకానిక గాతువుగాక